జ్యేష్ఠరాజన్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం గన్నోదసాదర శ్రీమహాగ్రాపతమరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యం తా వందే పరంపరా ఓ ఆచారీ శ్రోత్రమో బల్రియాణివ బ్రహ్మోపనిషదం అహం బ్రహ్మ నిరాకుల్యా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకీమం నేస్తాత్మతేజత్సర్మాస్ మయి సం మయి సం తమలం సార్ అధ్యు సోమ్యశంగ తేజోమూలమన్విచ్ఛ తేజసోమ్యశంగే సమూలమన్విచ్ఛ తన్మూా సౌమ్యా ఉమా సర్వాఖలి సోమ్య ఉమాస్తిదేవంప్రాప్త్యాకైకా ప్రదత్తం పురస్త అనస్సు సంప్రానస్జసీజత్పర తదహుజ్ఞాతయ నలతీతి మృతో నేతివా చికిత్స దేహం ఆలభమానా ఉష్ణం ఉపలభమానా దేహ ఉష్ణోజ్జీవతీ తదతి ఔష్ణ్యలింగం ఉపసంహతర ప్రశామ్యదేం క్రమేణోపం తదేం క్రమేణోపసంహృతే స్వమూలం ప్రాప్తే మనసి తస్థో జీవోపితకాలవత్ నిమిత్తపసంహారా ఉపసంహ్రీయమాణ సన్ సత్యాసంధిపూర్వకం చేయతే సదేపసంపద్య పునర్దేహాంతరాయ సుషుప్తా ఉజ్ఞాన్ని నిద్రపోయడం కోణ్ ఎవళ్ళస్తుడు అధ్ఞయనం లేస్తారు సో ఒక వ్యక్తితో మిత్రత్వాన్ని నడపేవాడు నిద్రపోయడనుకోండి మొన్న పొద్దున నిద్రలేసి మళ్ళీ మిత్రత్వాన్ని కొనసాగిస్తారు శత్రుత్వాన్ని నడపేవాడు నిద్ర పడుకుంటే మళ్ళీ వాడే లేచి శత్రుత్వాన్ని కొనసాగిస్తాడు ఇప్పుడు జ్ఞానం అంటే పరిస్థితి అనుకున్న అధ్యయనం అంటారు అది దాని సారా అజ్ఞానం యొక్క లక్షణం అది సో గ్రహాత్మభావంతో ఉన్నవారు వీడు మరణిస్తే మళ్ళీ హీవిల్ చట్ట తనదాడి ఎందుకంటే వీడి యొక్క ఆత్మభావం ఎట్టిది డిజైర్ డిజైర్స్ అండ్ ఫీయర్స్ ఆ రెండింటి యొక్క సమాహారము మెమరీ బాడి ఏమంట అది ఆ వాసనా దేహము ఆ వాస్త వాసనా దేహము అంటారేమి ఫిజికల్ గా ఉండదు సూక్ష్మంగా ఉంటుంది సో డిజైర్స్ డిజైర్ సృతంగా ఉంటుంది ఈ డిజైర్సే ఉంటాయి ఇంకా జీవత్వం అని పేరు డిజైన్స్ అండ్ సియర్స్ కలిపి జీవత్సం అని పేరు అంటే అంటే వేరే ఏం లేదు సో అవి అలా మెమరీ బాడీగా ఉంటాయి దే పికప్యూ టు ఎగ్జిస్ట్ అన్న దేవుడు మేనిఫెస్ట్ చేయాల్సిందా సో ఆ విధంగా అవి ఎక్కడ ప్రవేశిస్తాయంటే ఆహారంలో ప్రవేశిస్తాయి సో ఆహారంలో ప్రవేశించి పురుష దేహంలోకి స్త్రీ దేహంలోకి మళ్ళీ ప్రారంభమవుతుంది ఈ అజ్ఞానం యొక్క పరిస్థితి సపోజ్ ఓ మహానుభావుడు జ్ఞానం నిద్రపోయాడు అనుకోండి మన భగవానులతో నిద్రపోయారు అనుకోండి మొన్న నిద్ర లేచిన తర్వాత ఆయన ఒక పరిచ్ఛమైన వ్యక్తి అవుతారా లేకపోతే జ్ఞానుగానే నిధులు ఉంటారా అంటే జ్ఞానిగానే ఉంటాం ఇదేం దుఃఖం మనిషిగా ఒకసారి బ్రహ్మ లేవి బ్రహ్మవి బ్రహ్మగా జనతి బ్రహ్మను తెలుసుకున్న బ్రహ్మకుంటాడు ఆ పూర్ణవస్థలో ఉంటాడు పూర్ణ రూపంగా ఉంటాడు ఒక వ్యక్తిగా ఉండడమే అర్థం నాకు పూర్ణంగా ఉంటాడంటే ఉండేది కల్పాలు ఉంటే వ్యక్తిగా ఉంటారు లేకపోతే పూర్ణ బ్రహ్మలే ఉంటారు కాబట్టి మీరు చేయాల్సిందేమిటి వ్యక్తిగా ఉండడం మానేయడం వ్యక్తిగా ఉండడం మానేయాలంటే ఫిజికల్ గా మీరు అచీవ్ చేయాల్సిందేం లేదు నేను వ్యక్తిని అనే భ్రమను కలిగించకూడదు సో ఆ విధంగా వర్ణ భగవాన్ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి అదే వ్యక్తిత్వ లక్షణాలు ఏముండవు దేహమే ఇంద్రియముని మనస్సు ఒక సహజ స్థితిలో పనిచేస్తూ ఉంటాయి ఎందుకు పనిచేస్తా అంటే వాటి ఎందుకు ప్రాణము ప్రకటమైంది కాబట్టి పనిచేస్తాం గులాదీపు ఎందుకు వికసించింది అంటే నేను గులాబీపునే నేను వికసించాలి అనే అభిమానము కలిగిన ఒక వ్యక్తి దాని గురించి ఉండబట్టి వికసించిందా మేఘం ఎందుకు వర్షించింది అంటే దాని ఏంటో ఒక వ్యక్తిత్వం ఉంది కాబట్టి వర్షించిందా ఆయన జాగ్రత్త ఉండదు నేను వర్షించిందంటే ప్రకృతి నియమాలను బట్టి వర్షించింది ప్రకృతి నియమాలను బట్టి వికసించాయి దేహము ఇంద్రియములు ప్రకృతి నియమాన్ని బట్టి కార్యాన్ని చేసుకుంటూ పోతాడు స్పాంటైనియస్ గా అటువంటి వాడు నిద్రలోకి వెళ్ళాడంటే ప్రకృతి నియమాన్ని బట్టి నిద్రలోకి వెళ్తాడు మళ్లీ ప్రకృతి నియమాన్ని బట్టి నిద్రలోకి లేక వస్తాడు జ్ఞానిగా ఉంటాడు సో అటువంటి వ్యక్తి అంటే సత్య సదేవ సత్యాభిసంధి పూర్వకం చేతి ఉపసంహీయతే సత్యము యొక్క దృఢమైన అవగాహనతో వాడు ఈ ప్రాణత్యాగం చేసిన సందర్భంలో ఇంత వాడు తిరిగి దుడు దేహాంతరాయ సుక్షగా ఉద్రంజుల నుంచి మళ్ళీ ఇంకొక మనిషి వచ్చినట్టుగా మరణించి ఇంకో ఇంకో దీవుని పుట్టాడు అది అజ్ఞాన విషయంలో అవుతుండే అలా ఈ జ్ఞాన విషయంలో అవ్వదు సదైన సంపద హీ బికమ్స్ వన్ బుద్ధి సత ఈ సంసారం అంతమవుతుంది సో సపోజ్ ఏదైనా ఒక డిజైర్ ఉండిపోయింది అనుకున్నా డిజైర్ ది Desires, you desire to the డిజైర్ చెప్పి డిజైర్స్ డిఫాంట్ బెటర్ ఫం డిజైర్ ఉంటే ఫీర్ ఉంటుంది ఆ వాసనలలోనే ఉండదు ఒక డిజైర్ ఉండదు దాని చుట్టూ అనేక డిజైర్స్ ఉంటాయి నూడిల్స్ లాగా ఒక నీడుల్ ఉండదు ఒక నీడుల్ అంటే ఉండదు నీడుల్ తీశారంటే ఒకవేళ ఇరవై తీస్తారంట డిజైర్స్ unta ఉంటాయి సో ఒక సెట్ ఆఫ్ డిజైర్స్ ఉండిపోయాయనుకోండి అప్పుడు డిజైర్ హ్యాజ్ ఎ పవర్ డిజైర్ కి ఒక శక్తి Adi అది శక్తే ఇచ్చాశక్తి కాబట్టి అది ఏం చేస్తుందంటే గుడి సమగర్పాడు సో డిజైర్ ఎవరికి ఉండాలి ఎవడిలో వెళుతుంటే వాడికి డిజైర్ ఉండాలి పూర్ణ ఆత్మస్వరూపంలో వెళితే లేదు కదా మరి డిజై రకంగా వచ్చింది అజ్ఞానంతో వచ్చింది సో ఆ అజ్ఞా కాబట్టి వీడికి సత్యాభిసంధి పూర్వకంగా ఉపసంహారం చేస్తే మోక్షాన్ని పొందుతాడు అజ్ఞానంతో కనుక ఉపసంహారం అయితే మళ్లీ తృప్తి కోస్తాడు తర్వాత వాస్తవంగా చెప్తున్నాం యథాలోకే సభయ దేశే వర్తమాన కథంచభయం దేశం ప్రాప్త ఇప్పుడు ఒక దేశంలో ఉంటాడు ఈ మైగ్రేషన్ అనేది ఉంటుంది ఈ మైగ్రేషన్ ఏం చేస్తుందంటే మనం ఏమనుకుంటామంటే ఫిజికల్ చేంజ్ కనపడుతుంది మనకు ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ చేంజ్ రియల్లీ ద ఫిజికల్ చేంజ్ డ్రీమ్స్ అబౌట్ So uh, I బట్ ఇన్నర్ేంజ్ సో ఆ ఇన్నర్ చేసుకొస్తున్నా ఇప్పుడు ఉదాహరణకి నిన్న ఉదాహరణ నేను చెప్తే చెప్తే క్లాస్ ముగించాను నక్సలైతే ఇన్సెస్టెడ్ ఏరియాలో మకాన్ చేస్తూ ఉంటుంది మకాన్ చేస్తూ ఉంటే అక్కడ భయం భయపడితే బతుకుంటాడు ఎప్పుడు చంపేస్తారో ఎప్పుడు చంపేస్తారో అని అలాగా దగ్గర ఆడిపోతే బతుకుతాడు సో అక్కడ ఆ పర్సనాలిటీ భయంతో నిండి ఉంటుంది ఆ పర్సన అలాగే ఉంటుంది దాన్ని ఆ తాడు నగరాలకు వచ్చేసాడు అనుకోండి విచ్ హ్యాపన్స్ వెన్ఏ టైం అందరూ అలా వచ్చేసారు అక్కడ విలేజెస్లో వాళ్ళు లేరు భూస్వాములు కానీ ఉంటే ఉంటే గోడ కట్టడమే కానీ భూస్వాములు ఆ భూములన్నీ అలాగే దీడి దిన్నీ పడి లేరు ఎందుకంటే అది పర్సనల్ ప్రాపర్టీ వాడు భూ వాడు ఉండి దగ్గర ఉండి వ్యవసాయం కూలీని బట్టి వ్యవసాయం చేస్తానంటే నష్టమైన కాబట్టి వీడు ఎందుకు వచ్చి వాడు అమ్మడానికి ఎవరే కొండవు ఎవరు కొండవు కాబట్టి ఏం చేస్తుంది ఇది వచ్చి ఇక్కడ ఎక్కడ వస్తుంది ఇప్పుడు దాన్ని ఎవరు తిండుతుంది నష్టమైతే వేసి తిమ్ముతారా కాబట్టి అలా దీడి పొడుతుంది అలాంటి ల్యాండ్స్ చాలా ల్యాండ్స్ ఉన్నాయి కొన్ని అలా దీడి పడున్న వాటిలో కొన్ని భూములు ఆక్రమిస్తారు ఆక్రమించే పాక వేసుకుంటారు లేకపోతే ఇది కట్టుకుంటారు భూమి ఆక్రమించడం తేమి కానీ దీన్ని దీన్ని పంట పండించడం కష్టం కదండి భూమి ఆక్రమించడం ఉంది ఆక్రమించేచ్చు వన్ వార్ నెక్స్ట్ వార్ సో అయితే వీడు అక్కడ ఉన్నటువంటి ఆ భూమి దాని మీద అభిమానము దాన్ని ఆ అభిమానాన్ని బట్టి వచ్చే భయం ఇవన్నీ పెంచుకుని అక్కడ బతుకుతూ ఉంటాడు కాదు నగరానికి వచ్చేస్తుంది అవన్నీ విదిలేస్తుంటాడు కష్టం వదులుకోవడం కష్టం అది ఒక తన ప్రాణమే ఉన్నట్టుగా ఉంటుంది అది దాన్ని కోసేసుకోవడం కష్టం సరే వాట్ ఎవరు సర్క్రమ్స్టాన్సెస్ ఏం చేస్తుంటే కోసేసుకొని నగరానికి వచ్చేస్తుంది వచ్చేస్తే ఆ భయము ఆ అభిమానము అదంతా పోతుంది హిట్ రికమ్స్యూ ఎంటిటీ ఆ భయము అటువంటిది ఏమీ లేనో ఒక న్యూ ఎంటిటీ అయిపోతాడు అదే విధంగా అది అది గమనించేదాడు అంతేకాదు అక్కడ కాపింగ్ లో ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు అది కాదు న్యూ ఎంటిటీ హిడ్ హి సిమిలర్లీ ఇక్కడ ఇక్కడ ఆత్మ జ్ఞానం పొందినవాడు ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ లిమిటెడ్ బీయింగ్ లిమిటెడ్ పర్సన్ ఆఫ్ He becomes the unlimited existence itself. That is what He is. Ancayatana, this change is not a physical change. Jnanaṁ naka shāpandhi nthi nthi nthi marko. Ancayatana, Sankara lho bhaipadu kukarvaadu bhalyāna kukarvaadu evi saṅgāhi dhikam salli persaṁ. Allah gintu krashtānta annicca. Ahina kalam lho a migrations hundi. Upura-pura migrations are one time. Walho, when they change the place, they become new people, new persons saipata. అలాంటి మైగ్రేటరీ మైగ్రేషన్స్ ఉంటూ ఉంటాయి సిటిజన్ ఈ కన్వర్షన్స్ లో కూడా అయితే సమస్య వాడు కన్వర్ట్ అయ్యేదంటే వాడేదో పూజా విధానం మార్చుకుంటే ఎవడికి ఎవడు కాదంటాడు వాడికి కావాల్సిన వాడు పూజ చేసుకొచ్చి అధికారి నేషనల్ క్యారెక్టర్ మారిపోతుంది వాడి దేశభక్తి లక్షణాలు మారిపోతాయి అది బికమ్స్ ఇప్పుడు ఇస్లాంలో కన్వర్ట్ అయ్యాడనుకోండి పాకిస్తాన్ జిందాబాదన్న మొదలు పెడతాడు మనకి పాకిస్తాన్కి కాని చెప్తే వచ్చినప్పుడు అంటాడు మామూలు అప్పుడు పోనేదో అనుకున్నాడు మనకి పాకిస్తాన్కి కాన్ఫిట్ వచ్చినప్పుడు పాకిస్తాన్ నిండా ఉంటుంది ఈ హరియత్ వాళ్ళు ఉన్నారు చూడండి వీళ్ళు వెళ్ళి పాస్పోర్ట్ లేకుండా పాకిస్తాన్ అంతా తిరిగి తప్పవచ్చు అంటే ఎలాగంటే బికాస్ దే లు పాకిస్థాన్ హాస్ ధైర్ ఓన్ కంట్రీ అండ్ పాకిస్థాన్ పీపుల్ లుకమ్ హెయిర్ ఓన్ పీపుల్ సో డ్యూ టు ది వీక్నెస్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ది మేడ్ అ పాయింట్ మరి పాయింట్ చేశారు ఇండియన్ గవర్నమెంట్ వీక్నెస్ కదా సో పాయింట్ ఏమిటంటే the ద హెరియత్ లీడర్స్ ది ఆర్ సెపరేటిస్ట్ లీడర్స్ దే ఆర్ డిమాండింగ్ సెపరేట్ కశ్మీర్ సో ద హురియత్ లీడర్స్ ఫర్ దెన్ పాకిస్థాన్ ఈజ్ నాట్ ఎ న్యూ కంట్రీ పాకిస్థాన్ ఎప్పుడు న్యూ కంట్రీ అవుతుంది వీళ్ళు ఇండియన్స్ అయితే పాకిస్తాన్ న్యూ కంట్రీ అవుతుంది వాట్ ఈస్ ది పాయింట్ ద మేడ్ ద సక్సెస్ఫుల్లీ మేడ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇప్పుడేనో జనరల్ గా గవర్నమెంట్ పార్టీలో ఒప్పుకోరు తమ చేసింది తమ చేసిన తప్పులు వాళ్ళు అందరిలో ఒప్పుకోరు but this time even even congress party has accepted the closure mistake is not happening hmm. i mean anta no asalu vallu pakistan lo ki pakistan pradesh la gelli poyina podu inga valla na in india lo ki rane okka ga close chesthar vide melding the vaapas enduku vide ane ala athani daniki oka national will unda india lo we just don't have a national will We just don't have a national will. So, a national will is not yet. If you have a national will, you will not have a national will. As of now, we just don't have a national will. So, if you have a national will, you will not have a national will. The governments will be very tough. We have a very soft underbelly. Anybody can talk at it. So, this way, conversion is not yet. The entire personality changes. So these things are indeed possible. వచ్చి ఇక్కడ నేను ఇక నెగిటివ్ ఎగ్జాంపుల్ ఏమో ఉదాహరించుకోవడానికి వెళ్ళాను ఇక్కడ ఏమిటంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ పర్సనాలిటీ ఇంటూ ఎన్ ఇంటర్సనల్ రియాలిటీ ఇంటర్సనల్ పర్సన్ అని అంటారు ఇంటర్సనల్ పర్సన్ అని అంటారు అది మోక్షం అంట సో హీ కంటిన్యూస్ టుడే ఎగ్జిస్టెన్స్ ఇట్స్ సెట్ But, but not an existence which is tightly defined, cut into, mana-in-casman-te-mana-yakka, manisini, manishi, a human being is cut into, cast the creed, the race, etc., la mukha-mukha-mukha-mani-casmane, isolated by the vajutavankam. That all isolationism comes to an end. Jnāna-ca-tośmāna. It is indeed very practical. A sarmātma-bhāvamo-anmadi, a very practical thing. ఆ జ్ఞానంలో ఆ ఎదుగుదల మనిషికి వచ్చి కొలుగు అది జీవితం ఒక అలవకగా సాగుతూ ఉంటుంది కామనలు బాగా తగ్గుతాయి భయం కూడా తగ్గుతుంది దేనికి భయం ఒక రకమైన ఉంటుంది తప్పిస్తే నిర్వేదం ఉంటే వైరాగ్యం ఉంటుంది తప్పిస్తే నిర్వేదము నిర్లిప్త ఇలాంటివి ఎవరు అంతేగాని భయం ఉండదు కామనలు ఉండవు సో లైఫ్ గో సాండర్ హూజ్ లైఫ్ నాట్ మై లైఫ్ లైఫ్ గోసాండర్ నాట్ మై లైఫ్ గోస్ there is no my life, వెర్ ూ నో మై లైఫ్ వెర్ యూ నో మీ లైఫ్ ఆ విధంగా మహాత్ములు అబౌ ద పర్సనాలిటీ లెవెల్ ఇన్ టూ అన్ ఇన్పర్సనల్ రియాలిటీ ఇన్ టు దన్పర్సనల్ రియాలిటీ అది మోక్షమంటారు ఇతరస్తూ అనాత్మజ్ఞ తస్మాదే మూలాత్షిప్తాదివోత్య మృత్వా దేహజాలమావిశీ హీ ఆన్ ఎవర్ హ్యాండ్ అజ్ఞాన పరిస్థితి ఏంటి అనాత్మజ్ఞ అజ్ఞానంటే ఆత్మస్వరూపము తెలియనివాడు అని మిగతావన్నీ తెలియనివాడు కాదు మిగతా చాలా తెలిసి ఉండొచ్చు కానీ అనాత్మజ్ఞ ఆత్మస్వరూపము తెలియనివాడు సో తస్మాదేవ మూలాత్ సుషుప్తాదిలో ఉత్సాయ వారికి మూలంలో ఉన్న ఆ అజ్ఞానము నుండే సో వాడు నిద్ర నుంచి లేచినప్పుడు ఎలాగైతే నిద్ర నుంచి లేచినప్పుడు ఆ అజ్ఞానముల నుంచే మళ్లీ లేస్తాడు జ్ఞానం నుంచే లేస్తాడు మళ్ళీ నేను ఫలా వ్యక్తి అజ్ఞానం అజ్ఞానం నుండే ఒక పర్సన బయటకు వస్తాడు అదేవిధంగా మృత్వా పునః దేహజాల దేహాభిమానము గల వ్యక్తి పడుకుంటాడు మళ్లీ ఎవరు లేస్తాడు దేహాభిమానము గల వ్యక్తి లేస్తాడు ఈ దేహాభిమానము గల వ్యక్తికి మూలమేముంది అజ్ఞానము అనాత్మజ్ఞానం ఆత్మకి సంబంధించిన అజ్ఞానం ఏదైతే గలదో అది మూలము ఆత్మస్వరూపము పూర్ణము అని తెలియని కారణంగా ఒక దేహాభిమానము గల వ్యక్తి నిద్రలేస్తాడు సో అదే నిద్రలేసినట్టుగానే మరణించిన వాడు కూడా ఇంకో దేహాన్ని పొందుతాడు ఒక దేహమే కాదు దేహ జాలం దేహ పరంపర సో ఈ దేహం నుంచి ఆ దేహం నుంచి మరో దేహానికే సో ఒకసారి మానవుడుగా ఉండగా వీరు కనుక అజ్ఞానం వీరు కనుక మోక్షాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందకపోతే ఒక్క దేహంతో ఆగదడు అట్లీస్ట్ టూ దేహాలు ఉంటాయి మళ్ళీ దేవతాదేహాన్ని మహాపుణ్యాత్ముడు అయితే దేవతాదేహాన్ని పొందుతాడు అక్కడ భోగాలను దేవతగా ఉండగా జ్ఞానం కలగదు దేవతకి జ్ఞానం ఎన్ని కలుగుతున్నాయి దేవత అంటే భోగ భోగపరాయణులుగా ఉంటారు దేవతలు మీ దేవతల గురించి ఏం చెందరు వాళ్ళు భోగా అభిమానాల్లో ఉంటారు డ్యాన్స్ వాళ్ళు చూసుకుంటారు అలా చదవలేదు అమృతం ఏదో తగ్గుతారు ఇలా చదవలేదు మీరు అదే దాని అర్థమైతే ఏమైనా అర్థమైనా దేవతలు ఉంటే వాళ్ళు తప్ప ఉంటారు నా అలా అక్కడ చదివారా కాబట్టి దేవతలు అంటే భోగపరాయణులుగా ఉంటారు వీళ్ళే దేవతలు మన బాలీవుడ్ హాలీవుడ్ వీళ్ళే ఒక రకమైన దేవతలు స్టార్స్ అని పేరే వాళ్ళకి ఉంటారు సో కొని దేవలోకానికి వెళ్ళి అక్కడ భోగాలు అనుసరిస్తూ ఉంటారు దేవలోకంలో తత్వనసి ఇలాంటివేముండవు వీళ్ళు అనుసరించి భోగాలే ఉంటాయి సో ఆ భోగాలను అనుభవిస్తాం ఇంకా పుణ్యం మిగులుంటే మళ్లీ మనిషిగా పుడతారు అంటే అట్లీస్ట్ టూ మోర్ లైన్స్ హీ హ్యాస్ట్ పోస్తాం గైవ్ ఎల్ఫ్ నాలెడ్జ్ మినిమం సపోజ్ వీడికి పుణ్యం చాలా నరకానికి వెళ్ళాడు అనుకోండి అక్కడ పాపం ఖర్చు మళ్ళీ మనుష్య జన్మ లభించాలి లభించితే సో అట్లీస్ట్ టూ మోర్ వర్త్స్ హీ హ్యాస్ట్ ఉంటాయి వాట్ ఎవర్ మినిమం అంతకంటే ఎక్కువ అవ్వచ్చు కాబట్టి దేహ జాలం ప్రవిశతి ఆవిశతి మళ్లీ ఇతర దేహాలను పొంది ఆవిశతి ఇలా దేహమే నేను అనే అభిమానంలో ఉండి సో దిస్ దిస్ ఆల్ దోషాలు దేహాభిమానము అలాగే కొనసాగిపోతూ ఉంటుంది సో దేహాభిమానము చాలా కష్టమైంది అసలు దేహాభిమానమే అజ్ఞానము యొక్క మూల కందము సో అని దుంత కందము అంటే దుంత తెలివిదే అది సో ఆ ఉంటుంది సారం అంటా కూడా అదేవిధంగా అజ్ఞానమే మూల కందము అని చాలా మంది గుర్తించరు అజ్ఞానం అనగా దేహాభిమానమే అదే మూల కండము అని కూడా గుర్తించరు పైగా గుర్ అది గుర్తించకపోవడం మూలంగా ఏమైపోతుందంటే అది అది అది అదే మూల అజ్ఞానమో అని గుర్తించారనుకోండి దేహాభిమానం దాన్ని నిరసించటానికి త్రసిపూర్చడానికి ప్రయత్నం చేస్తారు కానీ అలా కాకుండా ఆ గుర్తింపు లేదనుకోండి ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు ఏ సీట్లోనైనా కూర్చొని దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ దేహాభిమానమే దోషము అజ్ఞానం అంటే అదే అనే గుర్తింపు ఉందా లేదా ఇదం శరీరం కౌందే క్షేత్రమిచ్చే విధీయతే ఏత్యోవేర్ ఇతం రాహు క్షేత్రి ఇది వివేకం ఈ వివేకం ఉందా లేదా ఈ వివేకం లేని వాడైతే దేహాభిమానంతో పొందుతాడు ఆ దేహాభిమానాన్ని పురస్కరించుకుని వాడు చేసే ప్రతి పని తప్పు అవుతుంది తప్పు అంటే ఒక ఆత్మజ్ఞానం యొక్క లెవెల్ నుంచి తప్పు అవుతుంది ధర్మాధర్మ ఆపోజిట్స్ లో ధర్మంలో ఉంటే ఉండొచ్చు ఆత్మజ్ఞానము అనే సిచ్యువేషన్ నుంచి హీ జస్ట్ హీ రిమైన్స్ ఇన్ ది సంసార సో అది ఈ సత్యాన్ని చాలా మంది గుర్తించరు రాగ దేహాభిమానంలోనే కొట్టుకుపోతూ ఉంటారు అంచేతనే బలంగా దీన్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది సో ఇది ఒక విశేషం తర్వాత మంత్రం ఇదే ఇక్కడ తత్వమశేనే వాక్యాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అష్టమఖండలం సయ ఏమా అల్పదాత్మ్యమిదం త ఆత్మా తమసి శ్వేతకేతో భూయే మా భగవాన్ విజ్ఞాపత్తి తోమ్యేతు ఉవాచు అష్టమఖండ సో వీడు మరణించి సత్తుని పొందేనన్నారే అసత్ సయ ఏషత్ ఏది కలదు సహ యహ ఏషూడు మూడు సర్వనామాలు ఉంటాయి సర్వనామాలకి జాగ్రత్తగా వ్యాఖ్యానం చేస్తూ ఉండాలి ప్రొనౌన్స్ మూడు ఉంటాయి సో సహ యేష ఏష అంటే ప్రకృత సత్ ఏ సత్తు యహ ఏ సత్ నేను వ్యాఖ్యానం చేసేస్తున్నాను నేను ఏదో అనుభవాన్ని పట్టి పరిష్కారం చేసిన భాష్యకారులు ఎలా చేస్తారు మీరు చూదురు కానీ సహ యహ ఏష ప్రకృత సో యహ అంటే ఏదైతే ఏదైతే అంటే ఏ దేంట్లోకైతే సదాయతనా సత్ప్రతిష్టా ఈ మరణించిన వ్యక్తులందరూ కూడా దేనిలో విలీనమవుతారో అది సహ ఏదైతే తేజోబందముల ద్వారా శరమ జగత్కారణమైనదో అది సహ ేష యహ ఏష ఈ సత్తున్నదే సో అనిమా ఇట్ ఈస్ వెరీ సటిల్ ఎగ్జిస్టెన్స్ అన్నాం కదా అని స్వత్ అంటే ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెన్స్ అన్నాం కదా అని కాట్ ఈజ్ ఈ ఎగ్జిస్టెన్స్ ఈ ఎగ్జిస్టెన్స్ ఈ ఎగ్జిస్టెన్స్ అలాంటి ఎగ్జిస్టెన్స్ కాదు ఏంటి ఈ ఎగ్జిస్టెన్స్ కి దానికి తేడా ఏంటి దిస్ ఇస్ వెరీ గ్రోఫ్ ఎగ్జిస్టెన్స్ చాలా స్థూలమైనటువంటి నీతి ఎలాగా స్థూలం అని ఎలా చెప్పగలరు అంటే కంటితో చూస్తున్నారు కంటితో చూసి నిర్ధారించారు అంటే అదే స్థూలం కోపం ఉంది కదా గుణం ఉంటే స్థూలం అయిపోతుంది సూక్ష్మం అవ్వాలంటే నిర్గుణం అవ్వాలి సో కంటితో చూశారంటే రూపం ఉన్నది చేత్ ముట్టుకున్నారు అంటే స్పర్శ స్పర్శ ఉన్నది హార్డ్నెస్ సాఫ్ట్నెస్ ఇత్యాదులు ఉన్నాయి గంధం ఉన్నది సో ఈ విధంగా మనం చూసేటువంటి ఉనికి ఇవన్నీ కూడా ఇప్పుడు పృథివీ మీద ఉన్న ఉనికి ఇటు అనేక గుణాలు ఉంటాయి సూర్యాదుల యొక్క ఉనికి రూపం ఒక్కటే ఉంటుంది రూపము స్పర్శ కూడా ఉండొచ్చు సో సూర్యుడు ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు అనుకోండి లేకపోతే మార్స్ ఉందనుకోండి మార్స యొక్క గంధం మీకు తెలుస్తుందా స్పర్శ తెలుస్తుందా ఏం తెలుస్తుంది ఏం రూపమే తెలుస్తుంది కేవలం రూపాన్ని బట్టి మార్సి యొక్క ఉనికిని మీరు భావన చేస్తారు అదే పృథివీ ఉందనుకోండి కంటితో చూస్తారు స్పృశిస్తారు గంధాన్ని ఆఘ్రానిస్తారు సో ఇన్ని రకాలుగా పృథివీ యొక్క ఉనికిని మీరు గ్రహిస్తారు కాబట్టి ఈ శబ్ద స్పృశ రూపరస గంధములలో ఐదు కాని నాలుగు మూడు కాని రెండు కానీ ఒకటి కానీ ఈ గుణములు కలిగినట్లుగా మనకి వేర్వేరు పదార్థముల రూపంగా నామరూప నామరూపాలుగా ఈకి ముక్కల ముక్కలుగా తొకడా తొకడాగా మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది ఉనికి సో ఇటువంటి మన చేత అనుభూయమానమయ్యే ఉనికి ఏదిగలదో దీనికి భేద ప్రయుక్తంగా ఉంటుంది భేద ఖండితంగా ఉంటుంది అంతేకాకుండా ఎప్పుడైతే ఖండితమైన ఉనికి అనుభవానికి వస్తుందో ద్వంద్వ రూపంగా అనుభవానికి వస్తుంది ఘట అస్తి అంటాడు సో ద్వంద్వాత్మకంగా అనుభవానికి వస్తుంది కాబట్టి అంతట నా దగ్గర ఉండిపోయింది ఎందుకంటే అది ఉనికి పరిచ్ఛిన్నమైనది కనుక దేశ కాలములకు లోబడి ఉంటుంది కనుక ఓ కాలంలో ఉంటుంది ఇంకో కాలంలో పోతుంది కాబట్టి ఉనికి అనుభవానికి ప్రతి సందర్భంలో ఈయన అపోజిట్స్ లేని లేకుండుట అది కూడా అనుభవానికి అటువంటిది కాదు ఈ సత్ ఈ సత్ ఉండుటా లేకుండుట అనే ద్వంద్వకు అతీతమైనది ఒక దేశములో ఉండుటా కాదు దేశమునకు అతీతమైనది ఒక కాలంలో ఉండుటా కూడా కాదు కాలమునొక అతీతమైనది అదే ఆత్మరూపంగా ఫైనల్లీ దట్ దట్ గోస్ట్ అటువంటి ఉనికి సూక్ష్మమైనది ఇంద్రియ కాదు మనస్సు తెలియబడేది కాదు నిజానికి ఇఫ్ట్లీస్ట్ బి ప్రిసీవ్డ్ బై సన్సార్ అండ్ అండ్ నోన్ బై ది మైండ్ దాని ఇట్ వుడ్ నాట్ బి వాట్ ఇటీ అది దేశకాల పరిచ్ఛేద రహితమైనటువంటి అనంత అఖండ అవినాశి అవ్యయ ఆత్మతత్వం అయ్యుండేది కాదు వీటన్నిటితో అది కూడా విశించిపోయేది ఏదో కాలంలో కాబట్టి అటువంటి ఆ వస్తువు రియాలిటీ అని మా అత్యంత సూక్ష్మమైనది అయితే అత్యంత సూక్ష్మమైనది వెరీ సెటిల్డ్ అని మీరు అన్నప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే అది మనకి అక్సెసిబుల్ కాదు అనే డౌట్ అటైర్ చేయటం కష్టం అత్యంత సూక్ష్మము దేశకాలంలో అతీతమైనది ఇంద్రియములకు మనస్సుకు గోచరము కాదు అని హెడ్డింగ్ పెట్టారనుకోండి అది చూడగానే అనిపిస్తుంది అమ్మో ఇది మన వల్ల కాదురా అనిపిస్తుంది అందుకోసమే అయితే ఆత్మ సర్వం అది అత్యంత సూక్ష్మమైనది అన్నానే కానీ నీకు దూరమైందని అంటలేదు నీకు పొంద శక్తి కాను గానీ అంటలేదు నువ్వు దాని దగ్గరకు వెళ్ళలేవని కూడా అంటలేదు సర్వము దానియందే ఉన్నది ఇదను సర్వం అవుతాత్మీయం సో ఈ సతియే ఆత్మగా కలిగి ఉన్నది ఈ సర్వము కూడా ఆత్మా అంటే స్వరూపము ఆత్మని శబ్దానికి మూలము కారణము స్వరూపము అర్థం సో ఇదను సర్వం సర్వం అని ఎప్పుడైతే అన్నారో నానాత్మ విశిష్టం అని అర్థం ఇవన్నీ ఒకదాన్ని పట్టుకుని ఒక మనిషి ఉన్నాడు అనుకోండి అందరూ అనే పదాన్ని వాడతారండి అందరూ భోజనానికి రండి అంటారా అంటారు ఒక్కళ్ళు ఉంటే అందరూ భోజనానికి రెండు ఎందుకు అంటారు ఐదు ఐదు అందరూ భోజనానికి రండి అంటారు కాబట్టి నానాత్వాన్ని బోధించే పదము సర్వం ఇదం అన్నది దృశ్యమానం ఇం దర్వర్ చేత చూడబడుతో తెలియబడుతో ఉండేటువంటిది అంటే దృశ్యము ధ్యేయము అబ్జర్వర్ చేత తెలియబడుతో ఉండేటువంటిది జగత్తు సర్వము సో ఎప్పుడైతే నాకే ఒక దృశ్యమవుతుందో నానాత్మంగా ఉన్నదో అనేక రూపాలుగా ఉన్నదో అనేకముగా ఉన్నదో అప్పుడు ఏమనిపిస్తుంది అనేకముగా ఉన్నది అనేకమనే అనిపిస్తుంది మెనీ యూ టేకిట్టు బి మెనీ ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ మెనీ థింగ్స్ కానీ వాస్తవంలో అది మెనీగా కనపడడానికి కారణము వస్తుత మెనీ అయి ఉండడం కాదు అది అనేకంగా కనపడడానికి కారణం ఏంటంటే ఇంద్రియములు మనస్సు అనే ఉపాధి దేశకాలంలో యొక్క ఉపాధికేత అనేకంగా భాషిస్తోంది కానీ అది వస్తుత అనేకం కాదు వస్తుత అది ఏకము అంటే అర్థమేంటి ఈ మెని అనేది ఏదైతే ఉందో ఈ ప్రతి దాంట్లోనూ ఉండే స్థారాన్ని తీసుకుంటే సారభూతమైన తత్వాన్ని మీరు పరికించినట్లయితే అది ఒక్క సో ఒక చైనా షాప్లో ప్రవేశిస్తే చాలా ఐటమ్స్ ఉంటాయి బుల్ ఇది చైనా షాప్ అని ఇంగ్లీష్లో సాగుతూ ఉంటుంది అంటే ఆ బుల్ అది ఎత్తు కదిలినా ఏవో కొన్ని ఐటమ్స్ పదిలిపోతూ ఉంటాయి బుల్లిండి చైనా షాప్ అంటే అర్థం బుల్లిండి చైనా షాప్ అంటే చాలా క్రియాపిక్ సిచ్యువేషన్ చెప్పడానికి దృష్టాంతంగా చెప్తారు అది వెనక్కి జరిగిందనుకోండి కంగారు పడి కొన్ని కప్పులు శాసనలు వదిలిపోతాయి ముందు జరిగిందనుకోండి ఇంకో కొన్ని వదిలిపోతాయి అలాగనమాట సో చైనా షాప్ నిండా అనేకములైన పదార్థాలు ఉంటాయి బట్ అల్టిమేట్లీ ఆల్ ఆఫ్ దెమ్ హ్యాపన్ టు బీ కీ సెల్ఫ్ సెల్ఫ్ గ్రూట్ అంటే మట్టి ఒక స్పెషల్ క్వాలిటీ మట్టికి కీ సెల్ఫ్ గ్రూట్ అని సే విన కీసెల్ గ్రూర్ అని కెమిస్ట్రీ వర్డ్ సో స్పెషల్ మట్టి మరి కప్పులు శ్వాసలు మన మామూలు మట్టితో చేయరు కదండి దాని కొంచెం ఒక్క పిసర్ తెల్లగా ఉంటుంది మట్టి కలర్ బాగుంటుంది దాన్ని దాన్ని ఈజీగా కరిగిస్తారు కరిగించి మళ్ళీ పూత పోస్తే ఈస కప్పులు శ్వాసలో ఇవస్తాయి సో అలాంటి మట్టి సో కీసెల్ గుర్ర అంట ఆ మట్టికి ఏవో ప్రయోజనాలు కూడా ఉంటాయి ఎనీవే సో ఈ చైనా షాప్ లో ఉన్నదంతా కూడా కేవలము క్లే మాత్రమే ఒక కప్పును పట్టుకుని థర్టీ సిక్స్ అడిగారు అనుకోండి ఇట్లే ఇంకో ఒక శాస్త్రను పట్టుకుని దీని ఆత్మ అడిగారు అనుకోండి ఇట్లే ఈ కప్పుల మీద శాస్త్రం మీద డిజైన్ చాలా అద్భుతమైన డిజైన్లు ఉంటాయి అయినా అంత క్లే మీరు పొరపాటున కింద దార విడిచారంటే కదిలిపోతుంది క్లియర్ అదేవిధంగా ఐకదార్త్మ అదేవిధంగా ఈ జగత్తులో ఉండే ఏ పదార్థాన్ని మీరు తీసుకున్నా అది కేవలము సత్ మాత్రమే ఆ పదార్థం యొక్క ఆత్మ సత్ ఆత్మను చూడాలండి ఆత్మను చూసే ప్రయత్నం చేయాలి కానీ పైపం చూస్తే మీకేమర్థం అవుతుంది భారతదేశం యొక్క ఆత్మని దర్శిస్తే and uh, you see what india can do to the world uh, proceeds from its philosophy uh, call centers nunchinu no? like but uh, computer schools nunchi uh, that is not the contribution of india to the world ala anpisthundi anchethane so, uh, ee call centers they are uh, call centers lo panchese si vallu they are upper class correct people kada regular kada kada society kada మనం ఇతరుల భనం తీసుకోకూడదు మనకి ఇచ్చిన జీతంతో మనం సంతోషంగా ఉండాలని అనుకోడు కదా కాల్ సెంటర్స్ లో జీతాలు ఎంత ఇస్తారు మామూలుగా మీరు మిగతా ఉద్యోగాలతో పోలిస్తే కొంచెం ఎక్కువ ఇచ్చినా బట్ ఇన్ జనరల్ కంప్యూటర్ ఇండస్ట్రీలో పోలిస్తే తక్కువ ఇస్తారు తాతల వాళ్ళు తెలివిగా ఉండే వీళ్ళు చేసినందుకు ఎనిమిది వేలు ఎంత ఇస్తారు ఏడు వేల ఎనిమిది వేల ఇస్తారు ఇట్ ఈస్ అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరూ ముప్పై వేల నలభై వేలు ఉంటారు దాంతో వీడు ఏం చేస్తుందంటే హీ వర్క్ చేయాలి ఎవడైనా వీడికి ఉన్న వీరి దగ్గర ఉన్న సమాచారం కొనడానికి ఎవడైనా సిద్ధంగా ఉంటే వీడు అమ్మడానికి సిద్ధంగా ఉంటే పీపుల్ ఆర్ వెరీ కరెక్ట్ ప్లేస్ హిస్ ప్లేస్ ఇస్ నాట్ ఎవర్ ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే షేక్ అయిందో వీళ్ళ మొహం గెస్ అవరుగుతుండదు ఆయన తెలియజే కాన్ఫిడెన్స్ ఈనా షేక్ అయింది కాన్సిక్వెన్సెస్ వీళ్ళు చాలా జాగ్రత్తగా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి దాన్ని రిటైన్ చేసుకోగలిగితే వీళ్ళ బిజినెస్ ఉంటుంది లేకపోతే టక్ టప్ తక్ మూస్తారు సార్ కొత్త కాల్స్ ఉంటారు సరే మాట పెట్టే ఇప్పటికీ మూవ్ ఎల్స్ వే చైనా వైపు ఎక్కడికో వెళ్తా సో కరప్ట్ గా ఉండరాదు కరప్షన్ అన్నది ఇట్ దర్వ్ అని పర్పస్ ఓన్ల ఏక దాత్మ్యం ఐత దాత్మ్యం ఇదం సర్వం కాబట్టి ఊట్ ఎగ్జిస్టెన్స్ అప్ సల్యూట్ దట్ ఈజ్ ఈ ఆత్మ సో భారతదేశం యొక్క ఆత్మ ఏంటంటే ఇట్స్ ఫిలాసఫీ నాట్ ఇట్స్ కాల్ సెంటర్ నాట్ ఇట్స్ కంప్యూటర్ అక్కడి నుంచి అలా మొదలెట్టే వెళ్ళాను నేను సో ఆ సత్యాన్ని గుర్తించాలి అది గుర్తించనంత వరకు భారతదేశానికి అభివృద్ధి ఉండదు ఇట్ వాట్ దిసం ఏ డెవలప్ నేషన్ వీళ్ళ వీళ్ళలాగా కొట్టించుకుంటూ ఈ అల్టిమేట్ అవుట్కమ్ నెట్ ఎనర్జీ జీరో ఉంటుంది ఎందుకంటే కంటిన్యూస్లీ ఫైటింగ్ విచేదని ఉన్నప్పుడు నెటర్జీ ఇస్ జీరో సో పాకిస్తాన్ తోటి ఫైట్ చేయాలనుకోండి పాకిస్తాన్కు ఒక గుణపాఠం నేర్పాలంటే మనందరం యునైటెడ్గా ఉంటే ఒక నేషనల్ విల్ జనరేట్ అయ్యి దానికి ఒక గుణపాఠం నేర్పవచ్చు పాకిస్తాన్ తో ఫైట్ ఏం చేస్తారు వీళ్ళు తెలంగాణ ఆంధ్ర ఇలాంటి ఫైట్లే చూసుకుంటారు కానీ కావేరీ నీళ్ళ గురించి కర్ణాటక మద్రాసు స్టేట్ ఇలాంటి ఫైట్స్ లోనే వీళ్ళు కొట్టుబీట్లు అడుగుతూ ఉంటారు కానీ వీళ్ళందరూ కలిసి ఎగినొస్తుంది ఎనిమిది ఫైట్ చేయాలనే నేషనల్ విల్ ఎక్కడి నుంచి వస్తుంది ఇట్ ఓంటాం అనిదే సో Uh, the philosophy of india can teach something to the world that is what is happening also anyway the world looks up to india in the area of philosophy even today even today called today particularly today looks up to india indian and uh, they have a people who who respect philosophy respect india people who do not respect philosophy they don't respect india why indian ఇప్పుడు భారతదేశంలో ఫిలాసఫీని రెస్పెక్ట్ చేసేవాడే ఓ మహాత్ముని రెస్పెక్ట్ చేస్తాడు ఫిలాసఫీ మీద విలువ లేని వాడికి మహాత్ముడు అంటే వీడికి విలువ పలు దేశం వాడి దాకా ఎందుకు హాలీవుడ్ స్టార్స్ కూడా దే లైక్ ఫిలాసఫీ సమాప్తం వెజిటేరియన్స్ వాళ్ళు ఫిలాసఫీని ఇష్టపడతారు చాలా క్లీన్ లైఫ్ లీడ్ చేస్తారు వాళ్ళు ఒక మహాత్ముని కనుక రెస్పెక్ట్ వాళ్ళు పని కట్టుకొచ్చి వచ్చే నమస్కారం ఇలా నమస్కారం చేసి వెళ్తారు మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ నేనే చాలా సార్లు నాకే అటువంటి అనుభవం కలిగింది వాళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా క్యూలో నిలబడి ఉంటే ఎయిర్పోర్ట్స్ లో ఎయిర్పోర్ట్స్ లో ఏవో చిన్న చిన్న క్యూలు ఉంటాయి కదండీ ఆ కార్డు తీసుకుందుకు పోత సామాన్ పెట్టూ ఆ తర్వాత వెళ్ళి విమానం ఎక్కి క్యూలు ఈ క్యూలో ఉన్నప్పుడు వాడు వచ్చి దగ్గరకు వచ్చి నమస్కారం తీసుకు వెళ్తారు అలాగే రెస్పెక్ట్ సో ఎనీవే ఆ యత్వాన్ని చెప్పేటువంటి ఫిలాసిటీతదాత్మ్యం ఇదం సర్వం ఇదం సర్వం ఐతదాత్మ్యం ఈ సత్ ఏ ఆత్మగా గలది అదే సత్యం తత్ సత్యం ఆ సత్ ఎ లోమ్ సత్యానికి తేడా ఏంటంటే వాట్ ఈజ్ ఈ సత్ వాట్ అండర్స్టాండ్ ఈ సత్యం కాబట్టి ఆ సత్ మాత్రమే reality, and so on of it, right? That shatyam. That alone is real. That alone is the truth. And again, what is my relationship with it? Nātun nānu saman hai, iti dānto te. Iti, sa-ātmā. Adi niyaka ātmā. If you should understand, ātmā, iti manishi yaka ātmā, iti manishi, one physical entity, kāda. Parvata mo laiko rāya-rappo, అవన్నీ ఫిజికల్ ఎంటిటీస్ మనిషి ఫిజికల్ ఎంటిటీ కాదు ఫిజికల్ ఎంటిటీస్ ని తెలుసుకుంటూ ఉంటాడు కూడా తర్వాత మనిషి ఈజ్ నాట్ ఎన్ యాక్టివ్ ఎంటిటీ పనిచేసే ఎంటిటీ కాదు పనిచేసే ఎంటిటీస్ జడా జడాలు ఉంటాయి ప్రతి పదార్థము కూడా మూమెంట్లోనే ఉంటుంది కాబట్టి మూమెంట్ డజంట్ డిఫైన్ ద పర్సన్ మనిషిలో ఫిజికల్ ఫిజికల్ ఫిజికల్ బాడీ ఉంటుంది పంచభూతాలు ఉంటాయి తేజోబర్ణాలు మనిషిలో ఉంటాయి బట్ దోనాట్ డిఫైన్ ది పర్సన్ ఏమన్నా ఇప్పుడు ఒక డెఫినేషన్ అనేది ఉంటుంది కదా ఒక దానికి ఒక ఉంటుంది ఇప్పుడు నెక్లెస్ కి ఎన్నెన్ని రకాల ఫ్యాషన్లు చేసినా ఏం చేసినా నెక్లెస్ ని అల్టిమేట్ డిఫైన్ చేసేది నాట్ ఇట్స్ షేప్ నాట్ ఇట్స్ నేమ్ అల్టిమేట్ దాన్ని డిఫైన్ చేసేది ఏమిటంటే ది గోల్డ్ డిఫైన్స్ ది నెక్లెస్ ఆ మనిషిని డిఫైన్ చేసేది నాట్ హిజ్ ఫిజికల్ బాడీ అంటే మనకు కూడా అనుభవంలోకి వస్తుంది మీరు జగత్తులో కూడా మీరు ప్రేమించినప్పుడు కానీ మీరు రెస్పెక్ట్ ఇచ్చే సందర్భంలో యూ డినాట్ లవ్ ఆర్ రెస్పెక్ట్ ఎ ఫిజికల్ బాడీ సంథింగ్ బిహైండ్ దట్ ఫిజికల్ బాడీలోన్ ఈజ్ లవ్డ్ ఆర్ ఈవెన్ హేట్ ఎడ్ యూ హేట్ ఎ పర్సన్ యూ డినాట్ హేట్ ద ఫిజికల్ పర్సన్ బాడీ నేను దీనికి ఒక దృష్టాంతం చెప్తూ ఉంటా ఇప్పుడు ఒక ఆయన ఇంకొకరు తిట్టడానికి వెళ్తాడు ఒళ్ళు మండిపోయి కోపంగా ఉండి తిట్టడానికి వెళ్తారు దగ్గలాడడానికి వెళ్తాడు నిజానానికి వెళ్తే ఆ మనిషి గురువు పెట్టి నిద్రపోతూ ఉంటాడు నిద్రపోతూ ఉంటే వీడు ఏం చేస్తాడు నిద్ర లేచి దెబ్బలాడతాడా లేక నిద్ర లేచి దాకా వెయిట్ చేసి దెబ్బలాడతాడా లేకపోతే ఫోన్లో వాళ్ళ దారిని వాళ్ళు నిద్రపో నా దారిని నేను తిట్టాల్సినవి తిక్కేస్తానని తిట్టేసి అలా చేయడు ఇది అజాత అజాతశత్రువు బ్రాహ్మణు అని వేదవారం దిగంలో గాలించి తీసుకొచ్చే ఈ దృష్టాంతం లేదు అజాత శత్రువు బ్రాహ్మణం అని అంటున్నాడు అక్కడ బ్రాహ్మణు నిద్ర ఒక నిద్రపోతావుతాడు బ్రాహ్మణు కాదు ఒక నిద్రపోతావుతాడు రాజభక్తుడు నిద్రపోతూ ఉంటాడు అజాతశత్రువు మహారాజు సో ఈ గార్గ్యుడు అనే బ్రాహ్మణుణ్ణి తీసుకుని వెళ్తాడు వెళ్ళి వాళ్ళు నిద్రపోతుంటే వెళ్ళి వాణ్ణి ఈ గార్గ్యుడు అంటాడు ప్రాణమే దేవత ప్రాణమే బ్రహ్మ ప్రాణ బ్రహ్మవాది ప్రాణమే బ్రహ్మ ఓకే ప్రాణమే బ్రహ్మ ఆ బ్రహ్మకైనా ఒక విశిష్టమైన నామధేయం ఉందా అడుగుతాడు ఎందుకంటే సగుణ బ్రహ్మవారి కదా మరి సో విశిష్టమైన నామధేయం ఉందంటే ఉందంటాడు ఏంటి అంటే పాండర అని ఒక పేరు ఉపనిషత్తులు ఉండే పేర్లు అలాగే ఉంటాయి సో పాండర అనే పేరు ప్రాణదేవతకి ఏం చెప్తాడు ఓకే చలో అని అజాతశత్రువు వెళ్లి నిద్రపోతున్నాడు కదా ఓకే నిద్రపోతున్నాడు ఏ పాండర వాసహ అని పిలుస్తే వాళ్ళు లేవరు లేవరు కనుక వచ్చేస్తారు అదే ఎక్స్పెరిమెంట్ దీని బట్టి ఏం చెప్తాడంటే చూడు ఇప్పుడు వాడు తెలివిగా ఉన్నాడా లేదా ప్రాణము తెలివిగా ఉన్నదా లేదా ప్రాణము తెలివిగా ప్రాణము యాక్టివ్గా ఉంది కదండి ప్రాణం యాక్టివ్ జీవిడు ప్రాణము యాక్టివ్గా ఉన్నది ఈవన్న ప్రాణము అదే వాస్తవంగా ఆ చైతన్యమయ్యే పక్షంలో పైగా పాండర వాసహ అనే అనుభవంగా అనుకున్న పక్షంలో అది తెలివిగా ఉండే యాక్టివ్గా ఉన్న సందర్భంలో హే పాండవర వాసహ అని తెలిసినప్పుడు ప్రాణం తిరిగి రెస్పాన్స్ ఇవ్వాలా కల్లగా ఇవ్వాల్సి ఉండే కానీ రెస్పాన్స్ ఇవ్వలేదు కనుక ప్రాణము జడము అది తెలుసుకునే శక్తి దానికి లేదు అని ఎక్స్పెరిమెంట్ సో వాట్ ఎవర్ సో మీరు నిద్రపోతున్న వ్యక్తిని సిక్ చేస్తే కారు ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ది బాడీ డెప్ యూ హెట్ ఈజ్ నాట్ ది బాడీ డెప్ యూస్ హెయిట్ ఇట్ ఈస్ ది బాడీ ఇట్ ఈస్ ది పర్సన్ రిప్రజెంటేటివ్ బై ది బాడీ కాబట్టి ఫిజికల్ ఎంటిటీ డిఫైన్ హ్యూమన్ బీయింగ్ వాడు చేసే యాక్షన్స్ కూడా హ్యూమన్ బీయింగ్ ని డిఫైన్ చేయం సో హ్యూమన్ బీయింగ్ ని ఏది డిఫైన్ చేస్తుంది అంటే నోయింగ్ నెస్ నోయింగ్ అంటే సరిపడొచ్చేమో కొంచెం భావార్థాన్ని బలం చేయడం కోసం నోయింగ్ నెస్ తెలివి డిఫైన్ చేసుకుంటాం ఇది ఉపనిషత్తుల యొక్క బోధ లాగే ఉంటుంది ఈ సత్యం చాలా సూక్ష్మమైన విషయం ఎందుకంటే నిద్ర లేచి నిద్ర లేస్తూనే నేను తెలుసుకుంటూ నిద్రలేస్తా నేను దేహమే నేను అనుకున్నప్పుడు కూడా ఆ దేహాన్ని తెలుసుకున్నప్పుడే అది నేనవుతుంది లేకపోతే అది నేను కానే కాదు తర్వాత యాక్షన్స్ ప్రధానమని కూడా తెలిసి తెలుసుకుంటూ యాక్షన్స్ చేస్తాయి తెలుసుకోవడం అనేది బ్యాక్గ్రౌండ్లో లేకపోతే అది పునాదిగా లేకపోతే మీరు కర్మ కూడా చేయలేరు ఇప్పుడు హోమం చేయాలనుకోండి ఇది సుఖు ఇది దేవత ఇది అగ్ని ఇవన్నీ కూడా ఇంద్రియముల ద్వారా మనస్సు ద్వారా తెలుసుకుంటూ ఉండాలి తెలుసుకుంటూ ఉంటగానే కర్మలు అవుతాయి తెలుసుకుంటూ ఉంటే ఆ తెలివి నుంచి సంకల్పం పుడుతుంది ఆ సంకల్పం నుంచి యాక్షన్ పుడుతుంది అది వరస తెలివి సంకల్పము కర్మ కాబట్టి కర్మకి మూలంలో తెలివి ఉంటుంది కాబట్టి ఒకవేళ కర్మ చేయలేదనుకోండి దానికి మూలంలో కూడా తెలివి ఉంటుంది నేను చెయ్యను అని వాడు వికృతరాలు చేసే కూర్చుంటాడు చేతుల కాళ్ళ కట్టు కూర్చుంటాడు దానికి మూలంలో కూడా తెలివి ఉంటుంది మనిషిని డిఫైన్ చేసేది తెలివి ఆ తెలివి ఆ చైతన్యం ఏదైతే కలదో అది సత్తు కంటే భిన్నము కాదు స ఆత్మ భిన్నంలా అనిపిస్తుంది ఆ తెలివిని మీరు కనుక ఎగ్జామ్ చేసుకుంటే జగత్ని ఎగ్జామిన్ చేయడం మానేసి మిమ్మల్ని మీరే ఎగ్జామిన్ చేసుకుంటే ఆత్మ ఆత్మ విచారము అని అంటారు వాట్ ఆ మై నేను ఏమి అని కనుక మీరు విచారం వాట్ ఆ మై అని మీరు ప్రశ్న వేసుకోగానే ఈ రకమైన వివేక ప్రశ్న వేసుకోగానే యూ యూ ఎక్స్పీరియన్స్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఆల్సో యాజ్ నోయింగ్ నెస్ నాలెడ్జ్ అని ఎందుకన్నంటే నాలెడ్జ్ అనేప్పటికీ స్పెసిఫిక్ గా ఉంటుందని ఒక డౌట్ వస్తుంది నాలెడ్జ్ అనే పదాన్ని స్పెసిఫిక్ నాలెడ్జ్ అనే అర్థంలోనూ వాడతారు అన్స్పెసిఫైడ్ నోయింగ్ నెస్ అనే అర్థంలో కూడా వాడతారు జ్ఞానం అనే పదాన్ని అలా వాడతారు జ్ఞప్తి అనే అర్థంలో కానీ లోకంలో జ్ఞాన శబ్దానికి పర్టికులరైజ్డ్ నాలెడ్జ్ అనే అర్థం ప్రసిద్ధంగా ఉంది కనుక దాన్ని వాడితే మీకు ఐడియా వస్తుంది రాదు అనని ఆ భావార్థం దాన్ని హైలైట్ చేయడం కోసం నోయింగ్ నెస్ అని కాబట్టి వాటే మై అని మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు యూ విల్ బి నోయింగ్ యువర్ సెల్ఫ్ నోయింగ్ దీస్ దట్ నోయింగ్ ది బుక్ నోయింగ్ దిస్ నోయింగ్ దట్ ఆ దిస్ దట్ ఆ డెఫినేషన్ ఏమి ఉండదు జస్ట్ నోయింగ్ గా ఉంటుంది అన్ డిఫైన్డ్ నోయింగ్ ఉంటుంది తర్వాత బీయింగ్ ఉంటుంది వాటా నోయి అని మీరు ప్రశ్న వేసుకున్నప్పుడు దట్ నోయింగ్ ఈస్ బియింగ్ ఆల్సో ఎట్ వచ్చి ఐ ఆమ్ దిస్ ఐ ఆమ్ దట్ అని ఆ బీయింగ్ కు ఒక డెఫినేషన్ ఏమీ లేకుండగా అన్ డిఫైన్డ్ బీయింగ్ గా ఉంటుంది సో ఈ జగత్తు కంటకి మూలంలో ఉండే బీయింగ్ ఏదిగలదో అదియే నోయింగ్ అదియే నా స్వరూపము కాబట్టి నిజానికి ఈ ప్రతిపాదన ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుంటుందో ఆల్మోస్ట్ వర్చువల్లీ రీచింగ్ ద ఫ్రాంటీయర్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇంక ఇంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కుదురుతుందా అంటే చెప్పడం కష్టం ఐ థింక్ ఆల్మోస్ట్ ది లిమిట్స్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ వి వి టచ్ ఉంటే అలాగా ఏ ఆత్మాతత్వం సిలా కాదు కదా దాన్ని అలాగా రాపాడించి రాపాడించి అంచేతనే మరి క్లాసులో అవపా ఎంత ముందుకు సాగదు అనమాట కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి లిమిట్స్ రీచ్ అయిపోయి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా కూడా ఇట్ ఇట్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ ద ట్రూత్ సో అందుకోసం దాన్ని అలాగ నిరంతరంగా దాన్ని శోధన చేస్తూ ఉండాలి మహాత్ములు ఏ మహాత్ములు జ్ఞానులు ఎవళ్ళ వేళ్ళు ఏ ఏ విధంగా తమ అనుభవాన్ని వ్యక్తీకరించినారు అన్నది ఎప్పుడూ పరిశీలిస్తూ ఉండాలి దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ టీచర్ టీచింగ్ చేస్తానంటే ఊరితో వేషం వేసుకున్న పీఠం మీద కూర్చోవడం కాదు టీచింగ్ చేయడం అంటే ఏం చేస్తారు టీచింగ్ వేషం వేసుకున్న పీఠ మీద కూర్చుంటే వాటి ద టీచ్ దాట్ ఈజ్ ఇస్ దెడ్ ద టీచ్ దేశం ఐత ఆయన ఆబ్జెక్ట్ దేశం లేబట్టుకున్న అబ్జెక్ట్ దేశం అంటే మీరందరూ దీనికి దాండం పెట్టుకోండి